नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 బొంబాయి వదిలి రాజకోట చేరాను స్వయంగా ఒక ఆఫీసు పెట్టుకున్నాను ఇక్కడ పని బాగానే సాగింది అర్జీలు దరఖాస్తులు వగైరాలు రాసి పెట్టడం వల్ల నెలకు మూడు రూపాయలు రాసాగాయి అయితే ఈ పని దొరకటానికి కారణం నా యోగ్యత కాదు మా అన్నగారు మరో వకీలు ఉమ్మడిగా పనిచేస్తున్నారు ఆ వకీలుకు ప్రాక్టీసు ఖాయం అయిపోయింది అవసరమైనవి ముఖ్యమైనవి అని తాను భావించిన అర్జీలు పెద్ద బారిస్టర్ల దగ్గరికి అతడు పంపేవాడు బీద క్లయింట్ల అర్జీలు మాత్రం నేను వ్రాసేవాడిని ఎవరికి సొమ్ము ఇవ్వను అని బొంబాయిలో నేను పట్టుబట్టానే కానీ రాజకోటలో మాత్రం ఆ విషయమై కొంత మెత్తబడవలసి వచ్చింది ఇక్కడి కోర్టుల వ్యవహారం వేరని విన్నాను బొంబాయిలో దళారులకు సొమ్ము చెల్లించాలి ఇక్కడ వకీళ్లకు సొమ్ము చెల్లించాలి రాజకోటలో ప్రతి ఏజెంట్లకు కొంత సొమ్ము ఇస్తారని తెలుసుకున్నాను మా అన్నగారు ఈ విషయమై ఇలా చెప్పారు చూడు నేను మరో వకీలితో భాగస్వామిని కదా నీవు చేయగల పనులు నీకు వచ్చేలా నేను చూడగలను ఇట్టి స్థితిలో ఎవరికీ పైసా ఇవ్వను అని నీవంటే నేను ఇబ్బందులు పడతాను మనిద్దరం అవిభక్తులం కనుక నీకు వచ్చిన ఫీజ్ అంతా మన ఉమ్మడి సొమ్ము అంటే అందులో నాకు భాగం ఉన్నట్లే మరినా నా భాగస్వామి అయిన వకీల విషయం యోచించు ఈ కేసులు మరో వకీలికిస్తే అతడికి రావలసిన సొమ్ము రాదా మా అన్నగారి మాటలకు నేను లొంగిపోయాను బారిష్టరు వృత్తిలో ఉంటూ ఇట్టి పట్టు పట్టరాదని భావించాను నాకు నేను సరిపుచ్చుకున్నానే గాని ఇది ఆత్మవంచనే అయితే ఏ కేసుల్లోనూ ఎవరికీ రుసుము ఇవ్వలేదనే గుర్తు ఈ విధంగా జీవితం సాఫీగా వెళ్లబారుతూ ఉండగా నా జీవితానికి మొదటి గట్టి ఎదురుదెబ్బ తగిలింది తెల్ల ప్రవర్తనను గురించి విన్నానే గాని అట్టి అనుభవం నాకు అప్పటి కలగలేదు చనిపోయిన పోర్బందరు రాణాగారు గద్దె ఎక్కే పూర్వం నాటి మాట ఆయనకు మా అన్నగారు మంత్రిగాను సలహాదారుగానూ ఉండేవారు ఉద్యోగంలో ఉంటూ రాణాగారికి కుట్ర సలహా ఇచ్చాడని మా అన్నగారి మీద నేరం మోపబడింది అది పొలిటికల్ ఏజెంటు దాకా వెళ్ళింది ఆయన మా అన్నగారి మీద కక్ష కట్టాడు నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అతనికి నాకు పరిచయం ఉండేది స్నేహం కూడా ఉండేది ఆ స్నేహాన్ని ఉపయోగించి అతనికి తన పై కక్షను పోగొట్టేలా చేయమని మా అన్నగారు నన్ను కోరారు నాకు ఇట్టి వ్యవహారం నచ్చదు ఎక్కడో ఇంగ్లాండ్లో యాదృచ్ఛికంగా ఏర్పడిన పరిచయాన్ని స్నేహాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేదు నిజంగా మా అన్న దోషం చేసి ఉంటే ఈనా ప్రయత్నం వల్ల ఫలితం ఏముంటుంది దోషం చేయకపోతే నిర్భయంగా రాసబాటన అర్జీ పంపి విజయం సాధించవచ్చు కదా మా అన్నగారు ఇందుకు అంగీకరించలేదు నీకు కఠినవాడు తెలియదు నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ ఇక్కడ పలుకుబడికే ప్రాధాన్యం నేను నీకు సోదరుణ్ణి ఆ తెల్ల తెల్లదొర నీకు స్నేహితుడు అతడికి నచ్చజెప్పి నా పై అతని కక్షను తొలగింపజేయటం నీ ధర్మం అంటూ ఆయన ఒత్తిడి చేశారు ఇక నేను కాదనలేక ఆ దొరను కరవటానికి నిర్ణయించుకున్నాను అతని దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పటం నాకు తగిన పని కాదని తోచింది అయినా తప్పలేదు ఆయన దగ్గరకు జాబు పంపి కలుసుకునేందుకు సమయం కోరాను ఆయన ఇచ్చిన సమయానికి వెళ్ళి ఆయనను కలిసి గతంలో ఇరువురి స్నేహాన్ని గురించి జ్ఞాపకం చేశాను కానీ కటియవాడుకు ఇంగ్లాండుకు ఎంతో భేదం కనపడుతున్నది సెలవులో ఉన్న ఉద్యోగి వేరు పనిలో ఉన్న ఉద్యోగి వేరు ఆ పొలిటికల్ ఏజెంటు మా స్నేహాన్నే అంగీకరించాడు కానీ మా అన్నగారి విషయం ఎత్తేసరికి అతడు కరుకుబారాడు అదా విషయం ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అనుచిత లాభం పొందాలని చూస్తున్నావా అన్న భావం ఆయన కళ్ళలో నాకు గోచరించింది అయినా నా పాట నేను మొదలుపెట్టాను దానితో ఆ దొర చిరాకుపడి మీ అన్న చాలా కుట్రదారు నేనేమీ వినను నాకు అవకాశం తక్కువ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మీ అన్ననే వచ్చి చెప్పుకోమను అని అన్నాడు నిజానికి ఆ సమాధానం నాకు చాలు నేను చెప్పిన దానికి సరియైన సమాధానం ఇచ్చినట్లే కదా కానీ నా అవసరం నాది నేను మానకుండా ఇంకా చెబుతూనే ఉన్నాను ఆయన లేచి ఇక వెళ్ళు అని అన్నాడు నా మాటల్ని పూర్తిగా వినమని పట్టుబట్టాను దానితో ఆయనకి కోపం వచ్చింది నౌకరుని పిలిచి వీనికి త్రవ చూపించు అని ఆదేశించాడు నేను గొనుగుతూ ఉన్నాను నౌకరు నా రెండు భుజాలు పట్టుకొని బయటికి పంపివేశాడు దొర వెళ్ళిపోయాడు నౌకరు కూడా వెళ్ళిపోయాడు నాకు రోషం వచ్చింది రొప్పుతూ రుపుతు లోనికి వెళ్ళి ఒక జాబు రాశాను మీరు నన్ను అవమానించారు నౌకరు ద్వారా నన్ను బయటికి నెట్టించారు ఇందుకు సంజాయిషి చెప్పుకోకపోతే మీ మీద కోర్టులో మాన నష్టం దావా వేస్తాను అని ఆ జాబులో వ్రాశాను ఆ దొర వెంటనే ఒక గుర్రపు రౌతు ద్వారా పత్రం పంపించాడు మీరు నా దగ్గర అసభ్యంగా వ్యవహరించారు నేను వెళ్ళమని చెప్పినా మీరు వెళ్ళలేదు గత్యంతరం లేక మిమ్మల్ని నౌకరు ద్వారా బయటకు పంపక తప్పలేదు నౌకరు పంపన్నా మీరు పోలేదు అందువల్ల మిమ్ము బయటికి పంపించటానికి బలం ఉపయోగించక తప్పలేదు మీరేమనుకున్నా సరే అని పత్రంలో రాశాడు ఆ పత్రాన్ని జేబులో పెట్టుకొని తలవంచుకొని ఇంటికి చేరాను జరిగిందంతా మా అన్నగారికి తెలియజేశాను ఆయన చాలా బాధపడ్డాడు నన్ను ఎలా శాంతపరచాలో ఆయనకు బోధపడలేదు ఆ త్వర మీద కేసు పెట్టాలని నా భావం ఆ విషయమై మా అన్న కొందరు వకీళ్ల సలహా తీసుకున్నాడు సరిగ్గా అదే సమయానికి సర్ఫిరోజు వచ్చారు వారిని కొత్త బారిస్టర్ కలవటం సాధ్యం కాదు కదా అందువల్ల వారిని తీసుకొని వచ్చిన వకీలకు ఈ వివరమంతా వ్రాసి పత్రం ఇచ్చి మెహతాగారి సలహా అర్థించాను వకీలు నా పత్రం మెహతా గారికి అందజేశారు ఇప్పుడు చాలామంది బారిస్టర్లకు వకీళ్లకు ఇట్టి అనుభవాలే కలుగుతున్నాయి అతడు ఆంగ్లదేశం నుంచి ఇప్పుడే వచ్చాడు కదా అందువల్ల ఉడుకుపాలు ఎక్కువగా ఉంది ఆంగ్ల ధరల స్వభావం ఇంకా అతనికి తెలియదు ధనం బాగా సంపాదించ కోరితే జీవితం సుఖంగా గడపాలని భావిస్తే ఇటువంటి అవమానాల్ని దిగమిరంగవలసిందే ఈ తెల్లధరతో కలహం పెట్టుకుంటే నష్టమే కాని లాభం కలగదు గాంధీకి ఇంకా లోకజ్ఞానం అవసరం అని ఫిరోజు గారు ఆ వకీలి ద్వారా నాకు సలహా పంపాడు వారి సలహా నాకు విషప్రాయంగా తోచింది కానీ మృంగక తప్పలేదు అందువల్ల కొంత ప్రయోజనం కూడా కలిగింది ఇక భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకూడదని స్నేహాన్ని ఈ విధంగా వినియోగించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను అప్పటి నుండి ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు తత్ఫలితంగా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది राजा राम पतिता पावन सीता रामा सीता रघुपति राघव राजा राम पतिता पावन सीताराम Patti Raghava, Raja Ram, Patti Tapaana, Sita Ram.